స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడ తండ్రి మహమాస్వరికి దేవ కృపామైన నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయ్యా ఈ ఘర్షణ కాలమంతా ప్రభావ మమ్మల్ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రి మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రభా నీకు ఎంతో వర్ణాలు నీకే స్థుతులు స్తోత్రమైనా నైనా ఇక మధ్య కనసంలోనైనా మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రవ్వా ఎవరికి గొప్ప ధాన్యత మీరు మాకు అనుగ్రహించిన నైనా నా తండ్రి నీకెంతో వర్ణాలు అర్పించుకుంటున్నా ఆయన గొప్ప దేవ మీ సన్నిధిలో ఆనందించే ధన్యత మీరు మాకు ఇచ్చినారు ప్రవ్వ గొప్ప దేవ మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా జీవితాలు సరి చేయండి మా హృదయాలు సరి చేయండి ప్రవ్వ మీరు ఎంతో పరిశుద్ధులు ప్రవ్వ మేము కూడా పరిశుద్ధంగా యదార్థంగా ప్రవ్వ నేను ఆచరించాలి నేను స్థుతించి గనపరచాలా ఓ దేవా మా ఇంకేమైనా బలహీతలు కొట్టువేను ప్రభావ ఆ దేవ నా ప్రవ్వ మా పాపములు మా కుటుంబం పాపములు మా బంధువుల పాపలు అన్నింటినీ క్షమించాను ప్రభావ మరియు మేము ఒప్పుకుంటున్న మీ సన్నిధిలో మా మమ్మల్ని సరి చేయండి ప్రవ్వా మీకు అంగీకారంగా మేము జీవించాల ప్రతి ప్రవర్తనలోనైనా సహాయపడమంత అదిష్టమైనా నా దేవ నా ప్రభావా యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రభావ ఎంత ఎక్కడ కూడా ప్రభావ భయంకరమైన దినాల్లో ఉంటున్నాం ప్రభావా అక్రమం విస్తరించింది అనేకుల్లో ప్రేమ చల్లారిపోయింది ప్రభావ ఈ యుగ సమాప్తిలో సాధ్యమైతే ఏర్పరిచే వాడిని సైతం వాక్యం చెప్తుంది ప్రభావ మీరు అన్నారు ప్రభా మత్సార్ ఇరవై నాలుగో అధ్యాయంలో యుగ సమాప్తిలో ఎట్లా మనుషులుంటారని ఎవరు మిమ్మల్ని మోసపరచుకుని చూసుకోమన్నారు అలాంటి కాలంకి మేము వచ్చేసినాం ప్రవ్వా ఏ విషయంలో గానీ ప్రవ్వ ఎక్కడ కూడా మేము మోసపోకుండా సహాయపడండి గొప్ప దేవ మీరు మాకు సహాయకారిగా ఉండి నడిపించండి అయినా మీరు లేకుంటే మేము ఏం చేయలేము ప్రభావ ఈ లోకంలోనైనా సమస్తం మీ నుండి రావాలా ప్రవ్వ కాబట్టి మీ పాదాలు చింత చేరిం ప్రవ్వా మరేలాగా ప్రవ్వ మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఏ రీతిగా జీవించాలా మా సేవను ఎట్లా కొనసాగించుకోవాలా ఏ రీతిగా ప్రభావ నీకులు మేము ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రాదిష్టాంతండి మీన్ నాకు దురమైన నా తల్లి తండ్రులే నా చెయ్యి విడిచినా నను వారు నాకు దురమైన నా తల్లి తండ్రులే నా చెయ్యి విడిచినా ఏ క్షణమైన నన్ను మరువకుండా ఆ ఏ క్షణమైన నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తు కొంటివే నీ ప్రేమతో నన్ను హత్తు నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నా పక్షమున నిలిచు వాడవే నా పక్షమున నిలుచు వాడవే నా ధైర్యముని వేసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా కృతజ్ఞతస్తునయ్యా కృతజ్ఞత స్థుతులు నీకేనయ్యా నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటే నా આ પાદ મુલુ જારિ ન વેલા ની ક્રુપતો નનુ આદુ કુંટી વે ની એડ માચે ના તાલ કૃંદ ઉંચી આ આ આ આ આ આ � నా తాల క్రింద ఉంచి నీ కుడి చేతితో నన్ను హత్తు కొంటివే నీ కుడి చేతితో నన్ను హత్తు నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే హృదయము పగిలి వేదనలో कनीर पोंगे परिस्थितललो हृदय मु पगिले वेदनालोना कनीर पोंगे परिस्थितललो ओडीलो जेरची उदारशु बाडा आ, आ, आ, आ, आ Ah, when I'm in a place, I'm in a place, I'm in my eyes, my eyes are full of my eyes, I'm in my eyes, I'm in my eyes, I'm in my eyes, I'm in my eyes, Naa pakshamu naniluchu vadave, Naa pakshamu naniluchu vadave, Naa dairyamu nirve esayyaa, esayyaa, esayyaa, esayyaa, esayyaa, esayyaa. kṛtajñata stutulū nīkenayya kṛtajñata stutulū nīkenayya na toḍuga unnā vaḍavē nā cēyi paṭṭi naḍupuvāḍavē halelūya talīlā lālinchunu tanrīlā prēminchunu తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును కంకనెత్తుకుని కాపాడును ఏ సయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి అయిన మరుచునేము నేను నిన్ను మరువను చూడుమునార చేతులలో నిన్ను చెక్కిను తి అయిన మరచునేము నేను నిన్ను మరువను చూడుమునార చేతులలో నిన్ను చెక్కి నీ పాదము తొట్టి నియను నేను నిన్ను కాపాడు పాడు కునకుడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన ఏసయ్యా పల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును పల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును పర్వతాలు తొలగవచ్చు తక్తరిల్లు మెట్టులన్నీ వీడిపోదు నా కృపణీకు నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు తక్తరిళ్ళు మెట్టులన్నీ వీడిపోదు నా కృపణీకు నా నిబంధన తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా నీదు భారమంత మోసి నాదు శాంతిన సగెదా అని చెప్పి వాగ్దానము చేసిన ఎయ్యా పల్లి లా లాలించును పండ్రిలా ప్రేమించును పల్లిలా లాలించును పండ్రిలా ప్రేమించును ముది వచ్చ వరకు ఎత్తుకుని మొత్తాడు చంకనెత్తుకుని కాపాడును ఏ సయ్యా తల్లించును తండ్రిలా ప్రేమించును అలా పరసోదరబాబు తండ్రి మీకు అన్నా ఇస్రాలు గొప్ప దేవ మీకు ఇస్తూ స్తోత్రాలు ఈ ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడందుకు మీకు వదనాలు అయినా ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ప్రభావ మీ ప్రేమ మమ్మల్ని దేని నుంచి విడదీలేదు మీ నుండి ఎప్పటికీ విడదీయలేదు అని మీరు రుజుపరిచినందుకు మీకు ఎంతో వదనాలు కాబట్టినైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోదలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా అవును ప్రభావ మీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది ఎడపాపలేదు ఇంతవరకు ఇక మీదట కూడా ఎడపాపదు అని మేము సాక్షిస్తున్నాం నైనా మీకే వదనాలంటే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించడానికి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం రక్షణ ప్రణాళికలు చివరి వరకు మేమందరం ఉండేలాగిన సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ ఇంత సమీపంగా ఉంది ఆయన తగినట్లు మేము జీవించాలా ఓప్రభా అటువంటి జీవన విధానం మాకందరికీ అనుగ్రహించండి ఏసయ్య గొప్ప మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని చెల్లించుకుంటున్నాం మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి పరిశీలించండి ఎక్కడ తప్పిపోతుందో చూపించండి దానికి తగినట్లు మేము జీవించాలని సహాయపడమని కేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించున్నాం తండ్రి మీ మేమేమి చేతుము నా అంశం గురించి మనం పోయిన వారి నుంచి ధ్యానిస్తున్నాం క్రైస్తవ జీవితము పాటించే జీవితం అన్న విషయం మనకందరు తెలిసినదే కేవలము వినిపోయే వాళ్ళము కాదు యాకోబో భక్తులు మీరు కేవలము వాక్యాన్ని విని వెళ్ళిపోయే వాళ్ళైతే అర్థముందు చూసుకొని అవతలకు వెళ్ళిపోయేవాళ్ళు కానీ మనం అట్లాంటి కాదు మనము పాటిస్తాం ప్రాక్టీస్ చేస్తాం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మన సేవలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి కార్యాలు జరుగుతున్నాయి కొన్ని వందల మంది వేల మంది రక్షణలకు వస్తున్నారు ఎప్పుడు జరగాలే ఇంతకుముందు సేవా జీవితంలో కొన్ని వందల మంది తమ జీవితాలు ప్రభు సమర్పించుకోవడం కొన్నిసార్లు మొత్తం ఊరు ఊరు పబ్లిక్ మీటింగ్ పెడితే మొత్తం ఊరంతా వచ్చి రక్షణ పొందుతున్నారు అది నేను ఆ సీన్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు ఆ రోజులలో వీధులలో నిలబడి వాక్యం చెప్పినప్పుడు మనుషులు స్వీకరించారు నాకు అదే జ్ఞాపకానికి వస్తుంది ఈరోజు కూడా ఆయన ఏకరీతిగా గున్న గొప్పదేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే ప్రభు అయితే అందరూ ఇటువంటి అనుభవాలు రుచి చూడాలనేదే నా ఆశ నా తప్పన అందుకే కొన్నిసార్లు చురుకు తగేటట్టు మాట్లాడుతుంటాను కానీ మీ మంచి కోరికే మాట్లాడతాను నాకు వ్యతిరేకం ఉండదు కదా ఎవరి ప్రతి ఒక్కరూ ఇటువంటి అనుభవంలకు రావాలా నేనే అనుభవాలు చాలా నేనే స్వార్థపరున్నా కాదు సేవ జీవితంలో ప్రతి ఒక్కరూ ఇటువంటి అనుభవాలు రావ రుచి ఆసక్తితో రుచగొట్టని ప్రయత్నిస్తూ ఉంటాను వాక్యాలు చెప్పి కానీ ఇది నాకు తెలిసి ఇది నా కావని కాబట్టి ఇక మీదట నేను ఏం చేయాలా అంశం గురించి గత వారం నుంచి ధ్యానిస్తున్నాము ఇది మూడవ భాగము అయితే మనందరికీ ఒక పని అప్పగించబడింది అనేసి తుకాసు వార్తలో నేను పోయిన ఎవరైనా చూపించిన తుకాసు వార్త ఎవరైనా చదువు ఆ బైబుల్ లేదు నా దగ్గర నేను చదువుతున్నా తర్వాత మీకు ఎన్నిసార్లు చెప్పిన పనివాడు ఆయన వచ్చేంత వరకు ప్రతిక్షణం పనిలో నిమగ్నమై ఉండాలనేసి ఏలోవే చెప్పింది కదా వచ్చినప్పుడు ఏ పనివాడు సోమర ఉంటాడో వాణ్ణి మెచ్చుకోడైనా అని వాక్యం ఇంకోటి ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ పనిలో నిమగ్గం అయితే ఈ రోజుల్లో మనం చూస్తాం కదా ఎవరైనా చూస్తున్నారంటేనే పని చేస్తారు లేకుంటే స్వతహాగా ఆసక్తితో చేసే మనుషులు చాలా తక్కువ ఈ రోజులలో ఉద్యోగ కూడా ఛాన్స్ దొరికితే తప్పించుకొని చూస్తుంటారు మనుషులు కానీ క్రైస్తవ జీవితం కదా ఎవరు చూసినా చెడుకున్నా నేను పని చేస్తున్నంటే నాతో పాటు సహకార్మికుడు నా ప్రభువు వాక్యం ముందు ఎక్కడన్నా నాకు జ్ఞాపకం లేదు కానీ నేను ఉద్యోగం చేస్తుండంటే నాతో పాటు నా ప్రభు కూడా ఉండడం అక్కడ ఉద్యోగ స్థలంలో నా సహకార్మికుడు కాబట్టి నేను బహు జాగ్రత్తగా పనిచేస్తాను ఏమైనా కానీ ఆసక్తితో అలసిపోయినా హెల్త్ బాగలేకున్నా నేను పరిగెత్తుతూ ఉంటాను కొన్నిసార్లు హెల్త్ అడ్డగిస్తూ ఉంటాను సరే మీరు మీరంటే ఓపెన్గా చెప్పుకుంటారు బ్రదర్ నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉందని కానీ నేను ఎవ్వరికి చెప్పాను హెల్త్ ప్రాబ్లం వేసుకోక తప్ప అండ్ సాధ్యమైన కాడికి నేను ఏ ఇంగ్లీష్ మందులు వాడను సఫరింగ్ అవుతూ ఉంటాను దాన్ని స్వతహాగా క్లీన్ చేసుకొని ప్రయత్నిస్తూ ఉంటాను ఫుడ్డుతోనే లేకుంటే వాటర్తోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాను నేను నాకు తెలుసు ఏ ఫుడ్ తింటే ఏ రోగాలు వస్తాయి ఏ ఫుడ్ తినకపోతే నీ ఆరోగ్యం బాగా అవుతుంది అని కాబట్టి నేను హాస్పిటల్స్ నుంచి బహు దూరంగా ఉంటున్నాను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఏ రోజు కూడా నేను హాస్పిటల్కి పోయి టెస్టులు చేసుకొని మందులు తీసుకుని కాదు ఎవరిని హించపరచనీకి నేను ఎప్పుడు మాట్లాడాను పలాని బ్రదర్ ఇట్లా పలాని సిస్టర్ ఇట్లా అన్ని నేను ఎప్పుడు మాట్లాడలేదు ఒక్కరి పేరు తీసుకొని అదేమన్నా ఆ దేవుని ఆత్మావేశం చేత అట్లా బయటకు వస్తే అదేమన్నా హృదయాలు మండుతాయేమో కానీ అవును వర్తిస్తుంది కదా వాక్యం ఇది నాకు వర్తిస్తుంది కదా వాక్యం అని చెప్తా కొంతమంది బ్రదర్ ఈరోజు మీరు నాకే చెప్పినట్లుంది వాక్యం అన్నారు మొన్న ఆదివారం కొంతమంది దగ్గరకు వచ్చి అది వాళ్ళకే కాదు నాకు కూడా తగిలింది ఆ రోజు వాక్యం చెప్తుంది నేనే కానీ తగిలేదు నాకి ఎందుకు అంటే ఆయన పక్షపాతి కానే కాదు ఎవరికి అవసరమో ఎవరి జీవితాలు మార్పు చెందాలన్న ఆసనదో వారికి ఆయన మాట్లాడుతూ నడిపిస్తూ ఉంటాడు కాబట్టి దూకాసు వార్త చదవండి దూకాసు వార్త ఆరవ అధ్యాయంలో దేవుడు ఈశ్వరుడు మనకి ఒక పని అప్పగించాడు పదమూడవ వచ్చిన వారని చదవండి ఉదయం ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టాను అది పేరు కదా పేరు అపోస్తులు అనేది పేరు ఎవరికి శిష్యులు అని ఎప్పుడు పిలిచాడు ఉదయం పిలిచేడు బాగా అర్థం చేసుకోండి ఉదయం అంటే వెలుతురున్న సమయం దాని తర్వాత వెలుతురు ఉన్నంత వరకే నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు చీకట్లో ఎవడు పని చెయ్యడు కదా అని ఆయననే అంటాడు చీకట్లో ఉన్నాం చేస్తాడు పని ఎవడుచే చాలా రెస్ట్ తీసుకుంటారు అన్నది తిని పండుకుంటారు చీకట్లో కానీ ప్రకృతి సహజంగా ఆత్మీయ స్థితిలో మటుకు ఉన్నప్పుడే అంటే అన్నీ మంచిగా ఉన్నప్పుడే నీ కండ్లకు కనిపించినప్పుడే నీకు ఆరోగ్యం బాగున్నప్పుడే నేను పిలిచిండు అనారోగ్యంగా ఉన్నప్పుడు పిలవలే మంచిగా ఉన్నప్పుడే పిలిచిండు నేను నువ్వు అని నాకు ఇప్పుడు అనారోగ్యమైన నేను ఎట్ల కానే కాదు ఆయన పిలిచింది ఎప్పుడు మంచిగా ఉన్నప్పుడు రోజులల్లో అట్లనే ఇక్కడ తన పన్నెండు మంది శిష్యులని పిలిచిండు ఎప్పుడు ఉదయమున పిలిచి వారికి అప్పోస్తలు అని పేరు అయితే నేను ఎన్నిసార్లు చూపించినా కూడా గతంలో సరే తరచుగా వినే వాళ్ళకే అవి జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఒక రికార్డింగ్ ఈరోజు మిస్ అయిపోయారు అనుకోండి రేపటి రికార్డింగ్ వింటారు ఈరోజు ఏం వాక్యాల దేవుడు బయలుపరిచిండో అవి నీకు పోయినట్టే కదా కాబట్టి నీకు తెలియదు అన్నట్టు అయితే అపోస్తలలులు అన్నప్పుడు స్ట్రాంగ్ నంబర్స్లో సిక్స్ ఫిఫ్టీ టూలో ఏముందంటే అపోస్త సిక్స్ ఫార్టీ ఏ డెలిగేట్ అంటే దేవునికి ప్రతినిధి స్పెషలీ అన్ అంబాసిడర్ రాయబారి అన్ అంబాసిడర్ ఆఫ్ ద గాస్పుల్ అంట అపోస్తలుడు అంటే ఎవరు అంటే సువార్త యొక్క అంబాసిడర్ లేక రాయబారి సువార్త నిమిత్తమైన రాయబారి లేక సువార్త యొక్క రాయబారి చూడండి ఎంత ఆశ్చర్యం కదా రాయబారి అంటే ఏం తెలుసా నువ్వు మెసెంజర్ అన్నట్టు మెసేజ్ తీసుకుని పోయేవాడి అన్నట్టు ఈ లోకంలో తర్వాత ఏముందంటే ఇంకోటి అఫీషియల్లీ ఏ కమిషనర్ ఆఫ్ క్రైస్ట్ అపోస్తడు అంటే ఎవరంటే కమిషనర్ అంట మరికి తెలుసు హైదరాబాద్ కమిషనర్ పోలీస్ కమిషనర్ ఇట్లా ఉంటే కొన్ని కమిషనరేట్స్ కమిషనరేట్ ఆఫీస్ ఆఫ్ లేబర్ అంటారు లేబర్ కమిషనర్ పోలీస్ కమిషనర్ తర్వాత కలెక్టర్ ఇట్లా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి వీళ్ళు అందరికంటే పెద్దవాళ్ళు అన్నట్టు కమిషనర్ అంటే పోలీస్ కమిషనర్ అంటే పోలీస్ అందరికీ పెద్దవాడు లేబర్ కమిషనర్ అంటే అందరికి అన్ని ఫ్యాక్టరీస్ మీద ఎంప్లాయీస్కి ఆయన పెద్దవాడు అన్నట్టు గవర్నమెంట్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ అయితే కమిషనర్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది ఇక్కడ మనకి అప్పు స్థలాలంటే కమిషనర్ ఆఫ్ క్రైస్ట్ తర్వాత కమిషనర్ ఆఫ్ క్రైస్ట్ విత్ మిరాకులస్ పవర్స్ అంటే అప్పులు అంటే అద్భుతాలు చేసే శక్తి కలిగిన వారు అనుంది. ఉంది తర్వాత అదే సిక్స్ ఫార్టీ నైన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ ఫోర్ సెవెన్ టూ ఫోర్లో ఏముంది అంటే వేరు పరి వేరు పరచబడినవారు అర్థం టు సెండ్అవుట్ టు సెండ్అవుట్ అంటే బయటికి పంపబడ్డవారు లోపల కూర్చోబెనవారు కాదు ఇల్లు సెండ్ అవుట్ అంటే బయటికి పంపబడ్డవారు ఈరోజు చర్చ చూసిండ్రా లోపల ఉంది అది పోతలేదు బయటికి బయటికి ఎందుకు పంపబడ్డవారు అంటే ఒక మిషన్ నిమిత్తమై ఒక ముఖ్యమైన అంశం నిమిత్తమై అది ఏంటంటే మీరు సర్వలోకం వెళ్ళి సర్వసృష్టి వార్త ప్రకటించారు అదొకటే పని అప్పగించింది పౌలు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేసిండు ఇప్పుడు మనం మనం ఏం చెయ్యాలా అన్న ప్రశ్న గురించి వెతుకుతున్నాం జవాబు పౌలు ఎఫ్ఎస్లో రాసిన పత్రికలో ఎవరైనా సిద్ధంగా ఉండండి చదవడానికి ఎఫ్ఎస్ ల రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై రెండవ వచ్చినట్టుండ పౌలు చూడండి ముఖ్యంగా మన గురించి కాబట్టి పరదేశులనై ఉండక పరజనులంటే గుర్తింపులేని లేని వ్యక్తులను ఉంది ఇంగ్లీష్ లో స్ట్రేంజర్స్ పరజనులు మరియు పరిదేశులు కాక ఉండక ఉండక పరిశుద్ధులతో పరిశుద్ధులతో ఏక పట్టణ దేవుని ఇంటివారునై ఉన్నారు ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారు ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారు మనం మనము గుర్తింపు వ్యక్తులం కాదంట పరదేశులం కాదంట కానీ ఎటువంటి వారం అంటున్నాడు పరిశుద్ధులతో ఏక పట్టణ స్థలం దేవుని ఇంటి వారము పరిశుద్ధులతో ఏక పట్టణ స్థలము గతంలో చూపించిన ఆదివారం కూడా నేను ఆదివారం రాత్రి పరిశుద్ధ జనాంగం గురించి లేక పరిశుద్ధులు పరిశుద్ధంగానే ఉంటారు విషయాన్ని ఇది పర్టికులర్ గా మందికి సంబంధించిన వాక్యం అన్నట్టు పరిశుద్ధులతో ఏక దేవుని ఇంటి వారమై ఉన్నాము తర్వాత వచ్చిన క్రీస్తు వేస్తే ముఖ్యమైన మూల రాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఆయన ముఖ్యమైన రాయి చీఫ్ కార్నర్ స్టోన్ అంటాం అయితే నేను గతంలో కూడా ఒకసారి మీకు చెప్పింటాను ఈ మందిరాలు గడితేపుడు గోపురంలా గడితే అంత కట్టుకొని కట్టుకుంటే బాగానే వస్తారంట ఆ మేస్త్రీలు కానీ ఆ చివరి కొనాకొచ్చేటప్పటికి దాన్ని ఎట్లా కట్టాలని అర్థం కాదంట వాళ్ళకి బహు కష్టతరంగా ఉంటదంట ముఖం దాన్ని ఏమంటాము చివరి అంచు దాన్ని టిప్ అంటాం కదా ఇంగ్లీష్ లో లేక అన్న అంటే అది షేప్ అంటే ఆ షేప్ మీదనే ఆ గోపురం మొత్తం ఆధారిపడి అది ఏమని కొంచెం కూడా మొత్తం పోతున్న చాలా ముఖ్యమైనది లాస్ట్ హెడ్ చీఫ్ కార్నర్ స్టోన్ అయితే ఆ పిరమిడ్స్ కడతపుడు ఆ ఈజిప్ట్లో టిప్ పోయేటప్పుడు వాళ్ళకు ఒక ట్రిక్ ఉంటుందట దాన్ని కట్టాలను అది అందరికీ తెలియదు అంట అది కట్టినప్పుడే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుందంట పిరమిడ్స్ అట్లనే ఇక్కడ మనము ఎటువంటి పునాది మీద మన జీవితాలకు కట్టుకున్నాము అంటే అపోస్తలలో మరియు ప్రవక్తలు వేసిన పునాది ఆ పునాది ఎక్కడ తీస్తూ అనే వండ మీద అవి ఎంత జాగ్రత్త కట్టబడిందో చూడండి ఇరవై వచనం ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయటకు వృద్ధి పొందుతున్నది వృద్ధి పొందుతున్నది ఇప్పుడు మనం ఏం చేయాలా అంటే వృద్ధి పొందింపజేయాలి అది నీ పని ఏవి కూడా ఆటోమేటిక్గా జరగవు ఈ మనం ప్రయత్నాలు చేస్తుంటేనే అయితే దేవునికి రెండు ముఖ్యమైన ప్రణాళికలు ఏంటి అంటే ఈ సృష్టిని సృష్టించినప్పటి నుంచి మొదలుకొని ఈరోజు వరకు ఈ లోకము కదులుతూనే ఉండాలి కాలచక్రం అంటాం కదా ఇంగ్లీష్ తెలుగులో కాలచక్రం అంటే టైం టైం ప్రకారంగా అన్నీ జరిగిపోతూనే ఉండాల ఆర్థిక స్థితి బాగానే ఉంటుండాలా అందరికీ ఉద్యోగాలు రావాలా అందరు సంపాదించుకోవాలా అందరి కుటుంబాలను పోషించుకోవాలా రైతు క్రమంగా పనిచేయాలా వాడికి క్రమంగా నీళ్లు దొరకాలా అప్పుడు పంటల చేతికి రావాలా దాని ఇండస్ట్రీస్ అన్ని సమయానికి నడుస్తూనే ఉండాలా అన్ని తయారవుతాడ వస్తువులు అన్ని అన్ని క్రమంగా జరుగుతూ ఉంటే ఈ లోకం కొనసాగుతూ ఉంటుంది అది ముఖ్యమైన పని దేవుంది అది కాకుండా ఆత్మీయ స్థితిలో ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు నశించిపోకుండా ఉండడం వారందరినీ ఎక్కడి నుంచి వచ్చినారో అక్కడికి తీసుకొని పోవడము రెండవ ప్రణాళిక చాలామంది దీన్ని ఎప్పటికీ అర్థం చేసుకోరు క్రైస్తవులు దేవుని ముఖ్యమైన ప్రణాళిక ఏంటంటే ఈ సృష్టి తప్పిపోయింది తెలుసు ఆదామవలు చేసినాక పాపం కానీ ప్రపంచం అంతటా విస్తరించని దేశాలు దగ్గర దగ్గర తొంభై దగ్గర దగ్గర టూ దేశాలు ఉన్నాయి మన ప్రపంచంలో వన్ నైంటీ ఎయిట్ వన్ కంట్రీస్ మన దేశం మన ప్రపంచంలో ఈ వన్ నైంటీ సెవెన్ కంట్రీసు క్రమంగా నడుచుతూ ఉంటే అవి కొనసాగుతూ ఉంటే ఈ లోకం ముందుకు పోతూ ఉంటుంది ఎందుకంటే ఆయన అట్లా పెట్టిండు సృష్టిని వాళ్ళు అన్యులు కావచ్చు ఎవరన్నా కావచ్చు మనుషులు సాధారణంగా అందరు ఆయన కాబట్టి మనుషులు కాబట్టి ఆయన మనుషులందరి కొరకు ఈ యొక్క కాలము కొనసాగులాగన అన్నిటినీ సమకూర్చి అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకు మీరు చూపించుకోండి అన్యులు ఎందుకు అభివృద్ధి పొందుతూ ఉంటారు అంటే వాళ్ళకు సీక్రెట్ టైం ప్రకారంగా మనం ముందుకు పోవాలని నేనెప్పుడు చెప్తా ఉంటాను చాలామందికి ఏంటంటే టైము ఈ లోకస్తులు టైముని డబ్బుతో పోలుస్తారు టైమ్ ఈజ్ మనీ అంటారు అందుకే నువ్వు బ్యాంకు పోయినప్పుడు ఇంట్రెస్ట్ టైం మీద ఆధారపడి ఉంటుంది లోను తీసుకున్న కాలం వదులుకొని ఎంతవరకు లోన్ క్లియర్ చేస్తావో అంత టైం మీద ఆధారపడి క్యాల్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు వడ్డీ కానీ ఆత్మీయ స్థితిలో టైం అనేదిదే నీ ఆయుష్ ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఆ టైంని నువ్వు నీ ఆయుష్తో జాగ్రత్తగా పరిశీలించుకుంటే నీ ఆయుష్ తగ్గిపోతావు ఈ రోజు రోజుకి అంటే ఒక దినం అయిపోతుంది నీ లో అయితే ఇప్పుడు బహు జాగ్రత్తగా వినండి నీ ఆయుష్ని ఇతరుల ఆయుష్లో కలుపుతూ ఉన్నావు సేవలో ఒక వ్యక్తి హాస్పిటల్లో మంచం మీద ఉంటే నువ్వు పోయి ఒక రెండు గంటలు వాని దగ్గరకు పోయి పరామర్శించి వానికి ప్రార్థన చేసి అంటే నీ రెండు గంటల ఆయుష్ వానికి ఇచ్చినవు ఈ సీక్రెట్ నీకు అర్థమైతే నీ సేవ ఎట్లా ఉంటుందో నీకు తెలవదు అయితే నీ నీ ఆయుష్ని వ్యర్థంగా నువ్వు ఎక్కడో పెట్టేస్తున్నావు టైం పాస్ చేసి అది ఎవరికి లాభం ఉండదు నీకే నష్టం అందుకే ఈ లోకంలో మనం వ్యర్థంగా మన టైం గడపద్దు సినిమాలల్లో షికార్లల్లో పిక్నిక్స్లల్లో టూరిజంలో అక్కడ తిరుదాం ఇక్కడ తిరుదాం అక్కడ పోదాం ఇక్కడ పోదాం అంటే పోవద్దు ఎందుకంటే నీ ఆయుష్ పుస్ అయిపోతుంది అక్కడ కానీ ఎప్పుడైతే నువ్వు నీ ఆయుష్ని అంటే నీ ని ఒక వ్యక్తి జీవితంలో నాటుతున్నావో వాడి జీవితానికి అది అవసరం కాబట్టి వాడి ఆయుష్ తగ్గిపోతుంటే నీ ఆయుష్ వానికి ఇస్తున్నావు అప్పుడు నీ ఆయుష్ని దేవుడు పెంచుతూ ఉంటాడు అది సీక్రెట్ నేను చూపిస్తే కావాలంటే వాక్యాలు ఆయుష్ టైము రక్తంతో పోల్చబడింది బైబిల్ ఆయుష్ అంటే జీవం కదా ఆయుష్ అనే పదం జీవం నీ జీవాన్ని నువ్వు ఇతరులకి దానం చేస్తున్నావు ఊహించుకో నీ ఆయుష్ తగ్గిపోవాలి కదా కానీ ఆత్మీయ జీవితంలో పెరుగుతూ ఉంటుంది ఈ సీక్రెట్ నీకు అర్థమైతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయవు నీ లైఫ్లో నేను ఎప్పుడు ఇదొకటి నన్ను వెంటాడుతుంటే నేను గతంలో చాలా టైం వేస్ట్ చేసిన అందుకే ఇప్పుడు నేను చెయ్యను ఎట్లా పరిగెత్తుతూ ఉంటుంటే సరే నాతో పాటు నొలకి తెలుస్తుంది నేను ఎట్లా సేవలో పరిగెత్తుతూ ఉంటాను రకరకాల ప్రాంతాల్లో పరిగెత్తుతూ ఉంటాను అన్ని విషయాలను కుటుంబ పరంపర జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే ప్రతి విషయంలో క్రీస్తుకు మాదిరిగా ఉండాలనుంది వాక్యం కుటుంబంలో కూడా అట్లనే ఉండాలా బంధుమిత్రుల మధ్యలో అట్లనే ఉండాలా నీ ఉద్యోగ అట్లనే ఉండాలా నీ సేవా జీవితంలో అట్లా ఉండాలా నువ్వు ఎక్కడ అక్కడ అట్లనే ఉండాలా నీ టైంని నీ ఆయుష్ని అంటే నీ రక్తాన్ని నువ్వు దార పోస్తున్నావు ఇతరుల జీవితాలలో ఏ స్ప్రో అట్లనే తన రక్తాన్ని మొత్తం దార పోసిండు తన టైం అంతా మన స్పెండ్ చేసిండు ఆయన జీవమే రక్తం కదా రక్తంలో జీవం ఉంటుంది కదా మళ్ళీ నీ నా టైం టైంకి తగినట్లు జీవం పోతూ ఉంది తగ్గుతూ ఉంది మళ్ళీ నేను నా జీవాన్ని ఇతరుల జీవితంలో నాటుతున్నాను అంటే నేను రక్తం ఇస్తున్న వాళ్ళకి ఇంకా సీక్రెట్స్ నేను ఇంకా చెప్పలేదు కానీ నీ రక్తమే నీ ధనం నువ్వు సంపాదించి నీ ఆయుష్ అంతా పెట్టి సంపాదించి తెచ్చిన ధనాన్ని ఇతరుల జీవితాలకు తీసుకుని వస్తున్నావు నీ ఆయుష్ని ఇస్తున్నావు కాబట్టి దేవుడు నీ ఆయుష్యని పొడిగిస్తాడు నువ్వు చావనే చావు మొన్న చూపించిన ఒక వాక్యం నేను చావనే చావను అన్న వాక్యం ఎవరికైనా జ్ఞాపకం ఉంటే పోయి రికార్డింగ్స్ చూసుకోండి పవర్ఫుల్ వాక్యం అది ఓ బ్రదర్ అనుకుంటుండ ఇట్లా మొహం చెప్తుంది డైరెక్ట్గా నాకు తెలంగాణ తెలియదు ఆ రోజు నేను వాళ్ళు ఇంటికి ఆ వాక్యం చెప్తున్నానని వాక్యం చెప్పకముందు ఆ బెవరంటున్నాడు నేను హాస్పిటల్ పోయి వస్తున్నాను చాలామంది తగ్గిపోతుంది ఆయుష్ ఇక వాళ్ళు ఈ నీకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల నీ ఆయుష్ దగ్గర పడింది అని ఆయన దుఃఖపరుస్తూ ఉంటే నాకెందుకు నేను వాక్యం చెప్తుంటే నాకు తెలంగా తెలియదు ఆ వాక్యం వచ్చింది నేను చావనే చావను అన్న వాక్యం చూపించిన వాళ్ళకి దాంతో తెల్లవారి ఫోన్ చేసి బ్రదర్ ఆ వాక్యం మేము విన్నాక మొత్తము నా బాడీ మొత్తం మారిపోయి తెల్లవారులేసి యూరిన్ పోయిన హాస్ప బాత్రూమ్కి విపరీతంగా యూరిన్ పోసేసినా అంటున్నాడు చెప్పిన మీకు అవుతాయి చూపిస్తా ఒక వాక్యం బైబిల్లో హృదయం ఎంత ప్రాముఖ్యమైనదో నీ శరీరం ప్రతి అవయవం ఎంత ఎంత ప్రాముఖ్యమైనదో వాక్యం ప్రకారంగా వాటితో నువ్వు మాట్లాడితే అవి ఫంక్షన్ అవుతాయని ఉంది వాక్యం చావని చావవు ఎందుకంటే నీ జీవితాన్ని ఇతరుల నాటుతున్నావు నువ్వు నీ ఆయుషుని ఇతరుల జీవితంలో పెడుతున్నాను నీ స్వార్థానికి వాడుకుంటే అది ముత్తగానే అయిపోతుంది నీ ఇంటి వెనకాల నువ్వు పొప్పాయి చెట్టు నాటుకున్నావు దానికి మస్తు పండ్లు దాస్తాయి పొప్పాయి పండ్లు అన్నీ నువ్వే తింటే నీ ఆయుష్ గ్యారెంటీ చెప్తావు అదే నువ్వు పంచుకుంటే వాడి ఆయుషు నువ్వు నీ ప్రయాసాన్ని చదివే ఆలయం కోరి ఒకటి ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయమును అవుటకు వృద్ధి వృద్ధి ఎప్పుడు ఉంటది రోగం లేకుంటేనే ఉంటది వృద్ధి రోగం ఉంటే వృద్ధి ఉంటుంది శరీరంలో అలా కట్టడం అట్లా మధ్యం అదే పౌరుడు మొదటి కొరితలు రాసిన పత్రికలో వచ్చినప్పుడు చెప్తున్నాడు ఒకసారి చూడండి మొదటి కొరితలు రాసిన పత్రికను పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మరియు దేవుడు సంఘములో మొదట కొందరు మొదట కొందరిని అపోస్తులు గాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను పిమ్మట కొందరిని బోధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారి గాను తరువాత కొందరిని స్వస్థపరచు వరములు గలవారిని గాను కొందరిని ఉపకారములు చేయువారిని గాను కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించను నియమించిండు నేనేం చేయాలి ఈరోజు నేనేం చేయాలి ఆయన నియమించిండు నన్ను ఏం నియమించిండో నాకు తెలియదా ఇంతకాలం తెలవకుండానే పోతుందా లోకము నా లైఫ్ మొదట అపోస్తలు నేర్పరచకుండా అది నేను చూపించిన లూకాసు వార్తల్లో మీకు ఇందాక ఆరో అధ్యాయంలో తరువాత ప్రవక్తలను నియమించిండు ఇది ఉల్టా ఉంటుంది ఎందుకు చెప్పిన మీకు ఎన్నిసార్లు పాత నిబంధనల నుంచి కృత నిబంధనకు వచ్చేటప్పటికీ రోల్స్ రివర్స్ అవుతాయని పాత నిబంధనలో అప్పస్తలు లేరు అద్భుతాలు చేసే వాళ్ళు లేరు క్రీస్తుకు రాయబారులుగా లేరు క్రొత్త నిబంధనకు వస్తేనే ఆ రోల్ వస్తుంది కానీ పాత నిబంధనలో ఫస్ట్ ప్రవక్తలు ఉండేటోళ్ళు క్రొత్త ఫస్ట్ ఎవరు నిన్నుకున్నాడు అప్పోస్తలు నిన్నుకున్నాడు సెకండరీ పిమ్మట అంటే సెకండ్ పిమ్మట అంటే తర్వాత అంటే సెకండ్ ప్రవక్తలు ఎన్నుకున్నాడు దాని తర్వాత బోధకులు ఎన్నుకున్నాడు దాని తర్వాత అద్భుతాలు చేసేవారు దాని తర్వాత స్వస్థత వరములు కలిగిన వారు తర్వాత ఉపకారం అంటే సహాయం హెల్ప్ హెల్ప్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు చర్చస్ తెలుసా వాడు ఎంతగా ఇస్తారో డబ్బులు చర్చకి మనుషులు తినాలంటే మనుషులకి కష్టాలు ఉంటే వాళ్ళు డొనేషన్స్ ఇస్తా చర్చకి నేను చూసిన చాలా చర్చస్లని వాళ్ళు కేవలము ఉప ఉపకారకులు ఉంటారు అందుకు వాళ్ళకి విపరీతంగా డబ్బులు ఇస్తూ ఉంటాడు దేవుడు వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ డబ్బులు కొడుతూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళు ఉపకారం చేసేటోళ్ళు వాళ్ళ పిలుపది అటువంటి అభిషేకం ఉంది వాళ్ళ మీద నేను ఇదొకటి నేర్చుకున్నా ఎప్పుడు కూడా నేను ప్లీష్ లాగా ఉండను సేవలో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కుటుంబంలోనే కానీ ప్రకృతి సహజంగా కూడా అనాదములకే కానీ బంధువులకే కానీ బంధువులలో కొంతమంది పేదవాళ్ళు ఉంటారు మాకు మా చిన్నమ్మ చాలా కష్టాలు పడేడుది పాపం ఆమె బహు తనిఖురాలు అందరికంటే తనిఖులు ఇట్లా తల నుంచి కాళ్ళ వరకు బంగారం దిగేసుకుంటే ఒకప్పట్లో మేమందరం చూసినాం బహుగా గర్వించింది అని ఆమెనే చెప్పింది ఒకరోజు అన్నీ పోగొట్టుకొని ఆమె శరణ మీద ఒక్క గోల్డ్ ఆవరణం లేకపోయి భర్త మొత్తాన్ని తాగేసి ఎగరగొట్టి సొంత ఇల్లు కూడా పోగొట్టుకున్నాడు ఇల్లు లేని స్థితిలో ఉండే ఆమె చనిపించేవరికి ఆమె చెప్పింది ఆమె చేసిన తప్పిదమ్ములు అన్నీ ఒకరోజు నాకు ఎందుకు దేవుడు అటువంటి పర్మిషన్స్ ఇచ్చిండు వినడానికి అంత పెద్ద వ్యక్తులు నేను ఎంత జాగ్రత్తగా నా ఆయుష్ని స్పెండ్ చేయాలా నా టైంని స్పెండ్ చేయాలా నా రక్తాన్ని ఎట్లా దారబోయాలా మనుషుల జీవితాలలో ఎట్లా ఖర్చు చేయాలా అవన్నీ నేను నేర్చుకుంటున్నాను ఆమె దీనస్థితిలో ఉన్నప్పుడు నాకు బాధ అనిపించింది ప్రభావం ఎంత గొప్ప స్త్రీని ఎంత ధనికురాలు అందరిలో కల్లా ధనిపురాలు ఈరోజు కంప్లీట్ రోడ్ మీదకి వచ్చేసింది నేను ఎట్లా సాయం చేయగలను ప్రవ్వ అని అప్పుడింత అప్పుడింత ఇచ్చేవాడిని డబ్బులు ఈరోజు ఆయన పిల్లలు ఒక్కరు కూడా సరిగా సెటిల్ కాలేదు తప్ప ఒకటి తాగి తాగి చనిపోయిండు ఇంకోటి తాగి తాగి హార్ట్ ప్రాబ్లంతో సఫర్ అవుతుండే ఈరోజు ఏం పని చేయలేడు హైదరాబాద్లో ఉంటాడు పాపం అమ్మాయి మరద అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్పినట్టు బాబా ఇది నా పరిస్థితి అని మనం నీ సహోదరునికి ముఖం తిప్పుకోవరకు కూడా అంది వాక్యం నువ్వు వారి జీవితంలో నీ ఆయుషుని ఇన్వెస్ట్ చేస్తున్నావు చెయ్యాలా కూడా అట్లనే ముఖము ముక్కు ముఖం తెలియని వారి జీతాలు కూడా మనం ఇన్వెస్ట్ చేస్తాం లక్ష లక్షలు లక్ష లక్షలు ఉచితంగానే నేను ఇచ్చేసిన డబ్బులు ఆశించకుండా సాయం చేస్తా పోయినాన్ని ఎందుకంటే ఈ సీక్రెట్ నాకు అర్థమైంది నేను ఒకరి జీవితంలో నా ఆయుషుని ఇస్తే నాయుష్ని పొడిగిస్తుండే దేవుడు అని మీరు అనుకుంటున్నారు నేను సంపూర్ణంగా స్వస్థ హెల్దీ కూడా నేను నాకు కూడా ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కానీ ఏ మందులు లేకుండా బయటకు ఉంటాను అది సివియర్గా అయితేనే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాను ఏదో ఒక ట్యాబ్లెట్ అది కూడా జ్ఞానం ఇచ్చిండు కానీ అవి కూడా ఎక్కువ వాడండి నేను ట్యాబ్లెట్స్ కూదరు కుప్పలు కుప్పలు వేసుకునేటోళ్ళు ఉంటారు నోట్లకి వాళ్ళకు నేను చెప్తాను ఎట్లా మెలమెల్ల మెలమెల్లకి బయటికి రావాలని నేను ఎన్నిసార్లు చెప్పాలి షుగర్ రోగం నుంచి ఎట్లా బయటికి రావాలని గ్యారంటీ ట్రీట్మెంట్ అని కూడా చెప్పినాను చెప్తాను ఈ రజు కూడా చెప్తాను ప్రభు కూడా అంతే అన్నీ మనకి చెప్పేసి పెట్టిండు కానీ వాడుకుండే బాధ్యత మనది కాబట్టి ఇక్కడ ఆయన కొని తెలిసిన పత్రికలో కొందరిని గవర్నర్మెంట్ ఆఫీసర్స్ లాగా పెట్టిండంట గవర్నమెంట్స్ అని ఉంది ఇంగ్లీష్లో కొందరిని ఉపచారకుల్లాగా కొందరిని ఆఫీసర్స్ లాగా పెట్టిండనుంది అంటే ప్రతిదీ అభిషేకమే నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నువ్వు సక్సెస్ఫుల్గా ఉన్నావు అంటే అది అభిషేకమే ఎందుకంటే ఆ ఆ సంస్థ ముందు కొనసాగాలంటే నీలాంటి వాడు ఉండాల రక్ష రక్షింపబడ్డవాడు ఈ లోకం మొత్తం తారుమారు ఈ సృష్టి మొత్తం ఎందుకు మూలుగుతుంది ఏకగ్రీవంగా అంటే నీ కొరకు నువ్వెప్పుడొచ్చి దానికి ఆయుష్ పోస్తావా ఈ సత్యం గ్రహించక మనము స్వార్థంతో జీవిస్తూ ఉన్నాం మన జీవుల నుంచి ఒక ఖర్చు పెట్టం ఒక మనిషి కొరకు ఒక పేదవాడి కొరకు అనాథ కొరకు ఒక విధురాల కొరకు ఏ రోజు కూడా సహాయపడం మనం చెప్పండి ఎందుకు మనకి ఆయుష్ ఇవ్వాల దేవుడు ఎందుకు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాల దేవుడు మనము ఈ వాక్యాలని పాటించినప్పుడు నేనేం చేయాలని అంశం గురించి చెప్తున్నాను మీకు నేనేం చేయాలంటే ఇంతగా విన్నాక కూడా నేనేం చేయాలని అడుగుతామా ఇవన్నీ పాటించాలా ఆయన ఆల్రెడీ నీకు ఒక పని అప్పగించినది చూస్తున్నాను మొదటి కొంత రాసిన పత్రిక పన్నెండులో కొందరినిట్ల కొందరినట్ల కొందరిట్లా మొదట ఇట్లా మొదటి తర్వాత నీ పిలుపు ఏందో నీకు తెలియకపోతే నేను ఏం చేయాలని ఎంత ఎన్ని సంవత్సరాలు అడుగుతూ ఉంటా ప్రశ్న ఇప్పుడు చూడండి ఎఫ్ఎస్లో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నేను తర్వాత వాక్యాన్ని క్లోజ్ చేస్తా ఎఫ్ఎస్లో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగు పదకొండు పదిహేను వచనాల వరకు అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయములు పద్నాలుగు అన్న పద్నాలుగు నాలుగు పదకొండు పదిహేను వరకు మనం అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలబారమవు వరకు ఆయన ఇలాగు నియమించను కాబట్టి మనం అందరం సంపూర్ణంగా తయారు కావాలా సంఘం సంపూర్ణంగా తయారు కావాలంటే ఆయనకు తెలుసు ఇట్లా నియామకాలు చేస్తేనే మనుషులని నియమిస్తేనే ఇది సంపూర్ణంగా ఎదగదు చర్చి కాబట్టి చర్చి సంపూర్ణంగా ఎదగాలంటే ఆయన కొందరిని ఏం చేసిండు ముందు అపోస్తులు ప్రవక్తలు ముందు కొందరిని అపోస్తలు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని యాజకులు గాను కొందరిని బోధకులు గాను ఇవన్నీ ఐదు గుంపులు అవిస్తుల ప్రవక్తలు సువార్థికులు యాజకులు బోధకులు ఐదు గుంపులు ఇవి ఇప్పుడు చెప్పండి నేను ఏం చేయాలంటావా ఇది విన్నాంక కూడా ఈ ఐదు గుంపుల్లో నువ్వెవరో నీ గలకపోతే ఈ రోజుకి కూడా ఏం చేయలేవు నువ్వు ఎప్పటికి కూడా ఏం చేయలేవు అన్నట్టు నువ్వెవరు నువ్వు అప్పుస్థల నువ్వా నువ్వు ప్రవక్తవా నువ్వు సువార్థకువా నువ్వు యాజకునువా నువ్వు బోధకునువా ఎక్కడ ఫిట్ అవుతావు నువ్వు ఆయన మటుకు ఆ గుంపులన్నిటిని సెట్ చేసి పెట్టింది చర్చలు అంటుంది వాక్యం సంపూర్ణతకు ఎదుగడా ఆయన సంఘం శరీరం క్షేమానికి నిమిత్తమై సంఘ క్షేమం నిమిత్తమై మనల్ని సంపూర్తిగా నడిపిస్తున్నాడు పద్నాలుగో అసలు చూడు బ్రదర్ అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలలచేత ఎగరగొట్టన వారై వారై ఉండక అటుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వల్ల ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము కదా గుర్తు చేస్తున్నాడు అన్ని విషయాలు ఎదగాల ఈ లోకంలో చదువులు బాగా చదువుకోవాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలా డబ్బులు సంపాదించుకోవాలా కుటుంబాలను పోషించుకోవాలా గృహాలు సంపాదించుకోవాలా అనాథలను ఆదరించాలా బీదలను కనికరించాలా రోగులను స్వస్థపరచాలా వారికి సహాయపడాల డబ్బులు ఇవ్వాలా ప్రతి విషయంలో ఇతరల పట్ల నువ్వు కనికరం చూపించాలా ఆదరించాలను ఆదుకోవాలా మేమేం చేయాలంటే ఎన్నో నే చేయడానికి అన్ని చేస్తున్నారు మనమే చేస్తలేము నేను రక్షింపబడ్డా నాకు సార్ ఇంటి దగ్గర ఉంటా అనుకునే క్రైస్తవ జీవితం ఈరోజు ప్రపంచం అంతటా ఒకటే స్టోరీ రెండు గంటలు వర్షప్ చేసుకుని ఇంటికి అంతే చివరికి మనకి ఒక పని అప్పగించేవుడు ఈ పనులన్నీ చేసినాక ఏ పనులు ఇంతవరకు ధ్యానించిన మనం ప్రతి విషయంలో మనము ఎదగాల ప్రతి విషయంలో ఎదగాల ఇది ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా నేనైతే కనీసం పదిహేను సంవత్సరాలు చెప్తున్నా ప్రతి విషయంలో ఎదగండి బ్రదర్ ఇన్వెస్ట్ చేయండి డబ్బులు అభివృద్ధి పరచుకోండి డబ్బులు ఎందుకంటే నీ విశ్వాసము కుప్పగోలు చదివి లేకపోతే కూర్చొనిలాగా బిహేవ్ చేస్తూ డబ్బులు లేకపోతే డబ్బు అవసరం కానీ రావాలంటే నువ్వు ఇన్వెస్ట్ చేయాలా ఆయుష్ పెట్టాలా నీ టైం పెట్టాలా నీ రక్తాన్ని కార్చాలా ఇతరుల జీవితాలలో లేకపోతే రాదు నీకు డబ్బు యోగు అందుకే అద్భుతం యోగ్ దేశంలో దాన్ని కూడా ఎంతో దాన ధర్మాలు చేసిండు ఎందుకు డబ్బు గలవాడు క్రొత్త నిబంధనలు ఎన్నో దాన ధర్మాలు పెద్ద మా పెద్ద గవర్నర్ అయినా ఇవన్నీ చేయకపోతే ఒక దినం ఎట్లా తీర్పు చూడండి ఈడతల గ్రద్దాము డెబ్బై అధ్యాయం దీని తర్వాత నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను వీలైతే రేపదినా మరి కొంచెం ధ్యానిస్తాం మనం ఏమేమి చేయాలని నేను యుక్త కాలమును కనిపెట్టిచున్నాను నేనే నా నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమి భూమి దాని నివాసులు లయమైనప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తకుడి కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి గురు పొగరును బట్టి పొగరును బట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను మూడు గుంపులు మూడు గుంపులైన తీర్పు తీర్చబోతుండు మూడు గుంపులు ఈ మూడు గుంపులు మీరు వెతుక్కోండి ఎక్కడన్నా నేను ఎన్నిసార్లు మార్గాలు చూపించిన ఎట్లా చూడాలా ఈ గుంపులు అనేసి ఎందుకంటే ప్రాణం వచ్చి అధ్యాయం వరకు ఉంటాయని చెప్పించాను ఎన్నిసార్లు ఎన్ని వాక్యాలు చేసినా ఇవి కనిపిస్తాయి ఈ గుంపులు దేవుడు మీరందరినీ తీర్పు తీర్చబోతున్నాడు అందులో నువ్వు పాల్గొనబోతున్నావు పన్నెండు గోత్రికుల తీర్పు తీరుస్తా ఉన్నదని వాక్యం ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు కాబట్టి ఈ లోకంలో నువ్వు నీతిగా అనుసరించకుండా ఆ లోకం వచ్చినప్పుడు ఎట్లా తీర్పర్విగా ఉండగలవు ఈ లోకం మీద తీర్పు తీరుస్తావు నేను నిలబెట్టలేదు ఈ లోకంలో నువ్వు ఈ లోకంలో నువ్వు ఇతరులకు శ్రేయోభిలాషిగా జీవించలేకపోతే ఆ రోజు తీర్పు దినమున నువ్వు తీర్పు సీట్లు ఎట్లా కూర్చుంటావు జడ్జి సీట్లు ఎట్లా కూర్చుంటావు ఆయనతో పాటు చాలా డేంజరస్ హోదా ఈ లోకంలో నువ్వు ఆయన కొరకు గొప్ప పనులు ఏం చేయకుండా సూర్య కార్యంలో ఏం చేయకుండా ఆరోజు ఆ జడ్జిమెంట్ సీట్లు కూర్చుంటావు అతనితో పాటు చాలా కష్టం నేనేం చేయాల ప్రవ్వ చాలా ఆలస్యం చేసిన నా లైఫ్లో అన్నీ వృధా అయిపోయినాయి నా లైఫ్లో అంత వ్యర్థం అయిపోయింది నా లైఫ్లో నాకు ఒక అవకాశం ఈ ప్రవ్వ నేనేం చేయాలి ఇప్పుడు నేను చేస్తావి లాస్ట్ మినిట్స్ ఇవి ఒక అవకాశం ఇవి ప్రవ్వ నాకు నేను ఇప్పుడు చేయాలని ఆశపడుతున్నైనా నా శరీరం ఎంత అడ్డగించినా దాన్ని నేను ఛేదించుకొని ముందుకు పోతాను ప్రభ సహాయపడినైనా కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం పరశుద్రవ్వు తండ్రి మీకు వందనాలు అయినా మీకే సంస్థ ఘనత మహిమా ప్రభావాన్ని చెల్లించుకొని చిన్నాం తండ్రి మీరు అక్కడెంతో సమీపంగా ఉంటుంది అధిన తండ్రి మీరు తమ్మి మీతో పాటు మమ్మల్ని తీర్పు దినం నా యొక్క న్యాయపీఠం మీద న్యాయ మీద సింహాసనం మీద కూర్చుంటబెట్టి ఈ యొక్క పన్నెండు తీర్పు తీర్చదరు మీరు అని చెప్పినారు మీరు వాక్యం ప్రపంచానికి మీరు తీర్పు తీర్చబోతున్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు మేము ఎట్లా దానికి యోగిలుగా జీవించినాం అని మీరు ప్రశ్నిస్తున్నారు అయినా చూపించండి నేను ఎక్కడ నేను ఎప్పుడన్నా అనాథలను ఆదరించినా విధానాలను ఎప్పుడన్నా నేను కనికరం చూపించిననా పేదవాళ్ళకి ఎప్పుడైనా అన్నం పెట్టిననా తానా ధర్మాలు ఎప్పుడన్నా చేసిననా ఏ రూపకంగా నేను ఆ దినము మీ పక్షంగా సింహాసనం మీద కూర్చోగలను ప్రభావ ఏం యోగ్యత నాకుంది నేనేం చేయాలనో ఈరోజు మీరు నాకు చూపించినారు ప్రభా ఇవి నేను కొంచెం కొంచెం స్టార్ట్ చేయలాగానే సహాయపడండి శత్రువు అడ్డగిస్తూనే ఉంటాడు కానీ తీర్మానించుకున్నాను మేము మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు ఉంది మేము ముందు కొనసాగుతాం మీ పక్షాన్ని నిలబడతాం జీవాధిపతి నీకెంతో వందాలి సయ నా దేవ నా ప్రభా ఇంతవరకు ప్రభావ మీరు వాకిందో మాట్లాడు ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావం బయలుపరిచినారు ఇప్పుడు మేమేం చెయ్యాలా అని మీరు మాతో విషయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభావ మేము చేయవలసినవి చూపించినారు నైనా గొప్ప దేవ ఈ వాక్యాలను మా హృదయంలో స్వీకరిస్తున్నాం ప్రభావిటీ ప్రభ నా హృదయాలను మేము స్వీకరిస్తున్నాం ప్రభ ఈ రోజు నుంచి ప్రభావ ఈ వాక్యం మేము పాటించాల ఇతర జీవితాల్లో ప్రభా మేము ఒక జీవాన్ని మేము ఇవ్వాలా ప్రభా మా రక్తాన్ని మేము ప్రవ్వా అయినా ఇస్తు ప్రభ అంతగా ప్రభావం దారపోయాల ప్రభా సేవలో ప్రాణార్పంగా మా ప్రాణములు మా జీవితాలు పోయబడాల ప్రభా అనేకుల కొరకు అయినా మీరు ప్రవ్వా మాకు ఓ ప్రవణ తండ్రి మా కొరకు ఈ లోకానికి వచ్చి మీ ప్రాణం అగ్రంతగా మీ ప్రాణాన్ని మా కొరకు దార పోసినారు టైం పెట్టినారు ప్రభావ ఎంత మమ్మల్ని ప్రేమించిన మీ జీవాన్ని మాకు ఇచ్చినారు ప్రభావ తండ్రి మీ బిడ్డలైన మేము కూడా అదే రీతిగా మేము ఈ లోకంలో మేము అనేక ప్రభ క్షీణించిపోతున్న జీవితాల్లో ఓ ప్రభావ మీ జీవాన్ని మేము తీసుకొని రావాలా ప్రభావ నశించిపోతున్న ఆత్మల పట్ల మేము భారం కలిగి మా టైం మా సమయాన్ని మా డబ్బులు ప్రభావ మేము అక్కడ వెచ్చించాలా ఎందుకంటే మీరు చెప్పినారు ప్రభావ హెచ్చరించినారు ప్రభావ మరొక అవకాశం ప్రభావ మేము మాకు అనుగరించమని కృపగల తండ్రి ఇంతకాలం మేము చేయలేదు ప్రభు మమ్మల్ని క్షమించండి ప్రభావ ఇక మీదట ప్రభు వాటిని అమలు పరచుకోలేగల మా జీవితాల్లో మరొక అవకాశం ప్రభావ మీరు మాకు ఈ రోజు అనుగరించినారు ప్రభావ ఈ రోజు మాతో మాట్లాడారు ప్రభావ మీరు ఆమోదించినారు మా జీవితాల్లో మేము మమ్మల్ని నడిపించి బలపరిచి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసనం పెట్టుకొని అయినా మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా నీకులు మేము అనేక ప్రాంతాలు వెళ్లి సువార్త మేము ప్రకటించాలా ప్రవ్వా నైనా సమయం చాలా తక్కువ ఉంది ప్రవ్వా నైనా నా తండ్రి ఆనాడు ప్రభావ ఇస్రాల్ పదవులు పనిని గోతల తీర్పు తీర్చాలంటే ఆ సింహాసం మీద మీ పక్క కూర్చోవాలంటే ప్రభావ ఇవన్నీ మేము చెయ్యాలా ప్రవ్వా ప్రభావం ప్రభావ ప్రభావం పిలిచే పతివాడు పరలోకరాజ్యం పోడు ప్రభావ నా తండ్రి తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు పరలోకరాజ్యం పోతున్నారు కాబట్టి మీ చిత్తాన్ని మేము సంపూర్ణంగా మేము నిర్వర్తించే వారిలాగా నెరవేర్చే వారిలాగా ఉండాలా ప్రభావ ఎక్కడ తప్పిపోతున్నామో చూపించండి వాటిని సరి ముందుకు పోయి ఓ ప్రవ్వా కొరకు జీవించేలాగా మీ వల్ల మేము జీవించాలా మీ పరిపూర్ణకు సంపూర్ణ తగిన వాటి లాగా మేము జీవించాలా ప్రవ్వా ఎందుకంటే వాక్యం ఆ రీతికి చెప్తుంది ఆ స్థితికి మమ్మల్ని ఎదిగింపజేసి మీ సాయం మాకు అనుగ్రహించండి మీ కృప మాకు అనుగ్రహించండి మీ కృప విమడి కృపరిగించండి ప్రవ్వా మీ జీవంతో మమ్మల్ని నింపని ప్రవ్వ మా శరీరాన్ని స్వస్థపర్చండి అనారోగ్యాన్ని కొట్టివేసి ప్రవ్వా నాయన ఏసరకు జీవించే బిడ్డలు మమ్మల్ని తయారు చేసి ప్రతి చోట సాక్షి పెట్టుకోని ఆ కొరకు అందరినీ సిద్ధపరచుకోమని తలరాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామవున ప్రాదిష్ణి ఆమెన్ అవును మీ తీర్మానం మీరే తయారు చేసుకోవడానికి సహాయం చేయండి తొలగించి మా ప్రాంతంలో అధికార మీరు వెళ్ళి ఇప్పుడు వాకింగ్ మాత్రం జీవం వచ్చింది అనాదివని ఇతర భాగం మేము చూడమని చెప్పిన సభ్యుల నుంచి చూడాలా చూడటానికి ప్రభా మీరే మాకు కొండ ఆశ బలం సర్వసరం మీరే సుప్రభ అలా మీకే చెక్క పోగలం సమస్య మా ప్రాణం పెట్టి రత్నం కార్చి అలా అనాదివాన్ని ఒక భాగంగా చేసుకునే సుప్రభాగా ప్రభా మేము పోతున్నాం మీరు నడిపించి నా దేవా సంవత్సరం మాలోండి మీరు కూర్చోండి అలాగే మాలో శ్రీనివాసం మా ఉదయం మీరు కూర్చునే సుప్రభా దేన్ని భయపడం దేన్ని చింతచం అలాగే మీరు చెప్పిన ముందు మనుషులు అనుకుంటే రాజులు అమ్ముకుంటే యువని అమ్ముకుంటే మీ ధర మాకు మేలు ఒక కార్యం మేము చూస్తాం మీ ద్వారా వాక్యం ధర పావు చూస్తాం మేము చూస్తాం ఆ నమ్మకం ఆశీర్వదించి మన ఇష్టన్ మన ప్రభు ఏ క్రీస్తు కృపాస్తమత నడిపింపు మనందరికి సదాకాలం తోడైండునుగాక ఆ